కీర్తన సంఖ్య అరవై తొమ్మిది నేలమిన్ను నొక్కటైన నీ బంటూ యక్షుని దిగవేసగా నీ బంటూ ఉంగర మెగరవేసి యుదధిలో పడకుండా నింగికి జయి చాచ నీ బంటూ చెంగున జలధి దాటి జంబుమాలి నిల మీద కుంగదొక్కి పదములా కుమ్మెగాంటూ వెట్టగా రావణూ రొమ్ము విరుగచేతనే గుద్దే నిట్ట తాడు వంటివాడునీ బంటూ దిట్టయై మందులా కొండతేజమునా నడురే పట్ట పగలుగా తెచ్చే బాపురే నీ బంటూ అలరనన్నియుజేసి అజుని పట్టనకు నిలుచున్నాడదివో నీ బంటూ బలు వెంకటేశ ఈ పవన నందనుడు కలిగి లోకములెల్లా కాచగా నీ బంటూ